ఈ రోజు స్కైప్ అయిన మీ అందరికీ పరిశుద్ధనామము నాకు మీటింగ్ ఆరంభించుకున్నాము మన మధ్యలో ఉన్న మనోజ్ మనకి స్టార్టింగ్ ప్రయోజిస్తారు సూతం యశ ప్రభ పరసున్న దేవ నీతి మంతుల బ్రాహ్మణ సాకులకు ప్రభా ఇజ్రాయల్ పరచున్న దేవ ఆ కలవరిశులో ప్రభ మా పాపం మా శాపం మా మా రోగం భరించి మూడో తెలియసిన దేవానికి శుతం విజయశాలి యశ ప్రభానికి ఈ దినమంతా ఇంతమంది చూడలేక మా కాచి కాపాడి కన్ను రెప్పవాళ్ళు కాచి కాపాడి ఈ లోకంలో ఇంకా సరస్వతం నడిపించి రాణి పిల్లలు నడిపించి ఆటగిదా నా దిన వాక్యం అని నానబడాల ఎద్దిగాల యేసు ప్రభా వాక్యం గ్రహించే జ్ఞానం మాకు దాని ఇనగల చెవు దాని జ్యూసే కళ్ళు దచ్చాయి నాదివా గ్రహించగల మనసు మాకు దాని క్రీస్ కలిగిన మనసు దాని వాక్యం ద్వారా మాట్లాడి మీరు నడిపించి సైతాంతలు కాల్చి మా అందరి చెడు ప్రభా కంచేసి నింపి ఆత్మధార నడిపించి ఆత్మ రూపాదీవానికి సూత్రం మీరే మాకు సహాయకాలం ఉండి వాక్యంలో మేము మీరు పాట పాడండి నిత్యము స్థుతించినా నీరు నమో తీర్చలేను సమస్తము నీకు ఇచ్చినా నీ త్యాగము మరువలేను నిత్యము స్థతించినా నీరునము తీర్చలేను సమస్తమురీకిచ్చినా నీ త్యాగము మరువలేను రాజా రాజాజా రాజాది రాజవుని దేవా దేవా దేవా దేవాది దేవుడం రాజా రాజా రాజా రాజాది రాజవుని దేవా దేవా దేవా దేవాది నిత్యము స్థుతించినా మీరు నము తీర్చలేము సమస్తా నీ త్యాగము మరువలేము అద్వితీయ దేవుడా ఆది అంత మున్నవాడా నాట్యముగా మార్చివేసిన మా ప్రభు అద్వితీయ దేవుడా ఆది అంత మున్నవాడ అంగళర్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు రాజ రాజారాజా రాజాది రాజువు నే దేవా దేవా దేవాదిదేవు రాజ రాజ రాజా రాజాది రాజువుని దేవా దేవా దేవా దేవాదిదేవు నిత్యము స్థించిన తీర్ తీర్చలేము సమస్తమునిచ్చినా నీత్యాగము మరువలేము జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదుడా జీవజలముల బుగ్గ ఎద్దకు నన్ను నడిపిన కాపరి జీవమైన దేవుడా జీవమిచ్చిన నాదు జీవజలముల బుగ్గ యొద్దకు నన్ను నడిపిన కాపరి రాజా రాజా రాజా రాజవుని హుదేవా దేవా దేవా దేవాది దేవుడవు రాజ రాజా రాజాది రాజవుని హు దేవా దేవా దేవా దేవాది దేవుడవు నిత్యం సూచించిన తీస్తము నీకిచ్చిన ఈ తాగము మరువలేము మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంతా కలుగజేసిన పూజుడా మార్పులేని దేవుడా మాకు సరిపోయినవాడా మాటతోనే సృష్టినంత కలుగజేసిన పూజడా రాజా రాజా రాజా రాజాది రాజువుని ఊదేవా దేవా దేవా దేవాది దేవుడవు రాజారాజా రాజా రాజాది రాజువుని ఊదేవా దేవా దేవా దేవాది దేవుడవు నిత్యం స్థుతించిన మన మధ్యలో ఉన్న సమీప బ్రదర్ మనకి దేవుని వాక్యం అందిస్తారు ప్రైజ్లా బ్రదర్ మీరు వాక్యంలోకి నడిపించండి ఈ రోజు దేవుడు నాకు ఇష్టమయ్యే అవకాశం బట్టి ప్రభుత్వం స్థితిస్తూ నేను వస్తూ నాకు ఇష్ట అవకాశం ఇచ్చిన కేవీఎం గ్రూప్ కూడా బంధనాలు చెల్లిస్తున్నాను దీని వాక్యంలో నుంచి ఒక చిన్న భాగం చూద్దామండి ఈరోజు రాత్రి జ్ఞానం నిమిత్తము క్యూహాన్స్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన క్యూహాన్సు వార్త అధ్యాయము ముప్పై తొమ్మిదో నాకు సహాయం చేయండి నేను ఇంగ్లీష్ ఫాలో అవుతాను మీరు రవి బాధర్ చెప్తాను రవి బాదర్ మీరు కొద్దిగా చదువుతారా ఉన్నాడు బ్రదర్ యాక్చువల్లీ నేను ట్రైన్కి వెళ్ళేది లేకపోతే నేనే చదివేవాడి అందు గురించి వాళ్ళని యువన్ సువార్త పదకొండు ముప్పై తొమ్మిది రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాణ్ణి సహోదరి మార్త ప్రవ్వా అతడు చనిపోయి నాలుగు దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పెను అందుకు ఏసు నీవు నమ్మిన ఏడల దేవుని మహిమను చూతు నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను తండ్రి అందగం దేవా మాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వంద నాలుగు చెల్లిస్తున్నాం తండ్రి ఆయన ఇవాకి భాగం రాత్రి తల్లి విడిచి పంచి పెట్టుకుని ప్రార్థి ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ పుష్కరాత్మందరికి పరిచయం చేయనట్లు మా అవసరాల బట్టి పరిచయం చేయనట్లు నుంచి మమ్మల్ని అందరిని పంపించుకుని ఫేస్తో పెట్టి వేసుకుంటున్నాం తండ్రి ఆమె ఒక మాట ఉంది రాయిని తొలగించు ఇంగ్లీష్ లో టేక్అవే దష్టం రాయి తొలగించమని పేరు చెప్పాడు దీనికి ముందు భాగంగా మనం గమనిస్తే ఈ పదకొండ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చరాలు చెప్పిన మాట ఏముందంటే ఆ is prabhu uh, aa maatare maatullo ee 20 21 aa 20 122 then said mata antu jesus lord if thou had been here my brother had not died but i know that even now whatsoever thou, thou will ask of the god ask of god god will give it to you maat antundi కేసుప్రభు తోటి ప్రభు నువ్వు కానీ నువ్వు ఉండుంటే నాకు నా సహోదరుడు మరణించేవాడు కాదు అప్పటికీ ఇప్పటికీ నువ్వు ఏది అడిగినా కూడా దేవుడిని అడిగినప్పుడు దేవుడిని దయచేసేవాడుగా ఉన్నాడు అన్న మాట ఇక్కడ అంటే ఈ మాట అని తర్వాత అక్కడ ఉన్న సన్నివేశం ఏం చూపిస్తుందంటే ఇరవై వచనంలో ఆ కేసు ప్రాబు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన చెప్పే మాట మనకు తెలుసు నేనే జీవ నేనే పుంతాను జీవమై ఉన్నాను నన్ను విశ్ నన్ను విశ్వసించేవాడు తిరిగి లేచునని నన్ను నమ్మి నన్ను విశ్వసించి జీవించి విశ్వసించేవాడు ఎన్నటికీ మరణించాడు లాస్ట్ మాట ఇరవై ఆరు ఆఖరి వచ్చిన ఏంటంటే ఇది నువ్వు నమ్ముతున్నావా ఇది నువ్వు నమ్ముతున్నావా అవునంటుంది అవునండి అక్కడ ఒక మాట అంటుంది ఇరవై రెండో వచ్చినంలో ఇప్పటికీ నువ్వు ఏది అడిగితే అది అది దేవుడు తండ్రి ఇస్తాడని చెప్తుంది ఇక్కడ మళ్ళీ అడిగితే ఇది నువ్వు అసలుగా ఇక్కడికి వచ్చేటప్పటికే ముప్పై తొమ్మిదో వచ్చినం వచ్చినప్పటికే అయ్యా నాలుగు సంవత్సరాలు నాలుగు రోజులు అవుతుంది ఇప్పుడు వాసన వస్తుండొచ్చు ఇది ఒక విశ్వాసం ఏ విశ్వాసం ఇది ఈ విశ్వాసం మీద ఏముందంటే ఒక రాయి ఉంది ఈ రాయి ఏంటంటే ఈ రాయి ఎలాంటిదంటే ఆ కొన్ని కొన్ని కొన్ని విషయాలు చూపిస్తుంది ఇది ఈ రాయి ఏంటంటే నిజం ఏంటి నిజం లాజ చనిపోయింది నిజం కాల రోజులైంది నిజం వాసన వస్తుండేది నిజం ఎప్పుడైతే ఈ నిజాలని మనం ఎప్పుడైతే మనసులో పెట్టుకొని ప్రభు దగ్గరికి వస్తామో మనం అని నిజాలే దాంట్లో తప్పులేదు దాంట్లో మాట్లాడటమో తప్పులేదు చెప్పడం తప్పు లేదు కానీ విశ్వాసము పరిస్థితులకి అతీతంగా ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు విశ్వాసం అతీతంగా ఉండాలంటే ఎక్కువగా ఉండాలి అంటే ఈ ఒకరు వచ్చి ఇలా అడిగారు ఒక సేవకుడు అయ్యా యోనా ఆ చాప కడుపులో మూడు రోజులు ఎట్లుండే చెప్తావా నువ్వు దేవుని వాక్యం ప్రకారంగా నువ్వు మూడు రోజులు ఉన్నాడని చెప్తున్నావు నువ్వు అందరూ వాక్యం కదా దేవుని వాక్యం బయలుదో కానీ మూడు రోజులు చాప కడుపులో ఉండి అరగకుండా ఒక మనిషి ఉండేది అది అసంభవం ఎందుకు సైన్స్ ప్రకారం అలా జరగనే జరగదు అయితే మూడు రోజులు ఉండటం ఏంటి అది కట్టడం ఏంటి ఈ సేవ ఏం చెప్పాడంటే వచ్చిన వాటికి అయ్యా నువ్వు చెప్పిన మాట నిజమే కాని ఒకవేళ దేవుడి వాక్యము ఇలా చెప్పింది అనుకో అప్పుడు యోన కడుపులో చేప ఉండిందని యోనా చాప కడుపులో ఉన్నాడు కానీ ఆ పెద్ద చేప యోన కడుపులో ఉండింది అంటూ అది కూడా నేను నమ్ముతున్నాను అనటం కదా ఇదే ఇట్లా మాట్లాడతాము అనుకొని వెళ్ళిపోయాడే అంటే దేవుడి వాక్యము ఎంత నమ్మాలా అనేది దానికి ఆ ఈ ఈ మాటకి ఈ ఉదాహరణ చెప్తున్నాను నేను ఇక్కడ ఏం చెప్తుంది ఇక్కడ ఇరవై ఏడు వచ్చిన నమ్ముతున్నావా నమ్ముతున్నాను నమ్ముతున్నాను అంటే ఈ ఈ ఈ మాట నమ్ముతుంది ఆయన జీవము కురుదానం అనేది నమ్ముతుంది ఆ ఇప్పటికీ ఆయన ఏది అడిగినా కూడా ఇస్తాడని కూడా నమ్ముతుంది వార్త ఎంత ఎంత ఎట్లాంటి విశ్వాసాన్ని ఇక్కడ చూస్తే ఇవన్నీ ఓకే కరెక్ట్ గా ఆ పాయింట్కి వచ్చేటప్పటికే అయ్యా ఆయన ఏమంటున్నాడు రాయి తీయండి అంటున్నాడు రాయి తీసేసి అయినా రాయిని అక్కడికి వచ్చినప్పటికీ ఈ మాట చెప్తుంది అయ్యా నాలుగు రోజులు అయింది కదా శ్వాసం కొడుతుంటాడు కదా ఇప్పటికే ఫిబ్రూ వచ్చిపోతుంది పదకొండు తారీఖు మొదటి వచ్చినా ఏం చెప్తుందంటే విశ్వాసానికి ఒక డెఫినేషన్ దాని అర్థం చెప్తాడు పరుషుధార్థుడు విశ్వాసం ఏంటంట హెబ్రి పత్రిక అన్న పదకొండవ విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనది అదృశ్యం అనేది ఉన్నవన్నటకు రుజువు ఉన్నది రుజువు ఉన్నది అదృష్టం అదృశ్యం వాటికి అదృష్టం కనిపించలేదు ఆ విషయ దానికి ఈ బైబిల్లో ఇంకెక్కడ కూడా నిరీక్షణకి తర్వాత ఇంకా ఆ కూడా డెఫినేషన్ లేదండి ఇది ఒక్క విశ్వాసం మాత్రమే డెఫినేషన్ ఉంది బైబిల్లో వేరే వాటికి దేనికి డెఫినేషన్ లేదు అంటే ఆ రకమైన విశ్వాసం గురించి చెప్తూ అందుకే విశ్వాసం గురించి ఏమంటున్నాడు ఎనిమిది ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పును అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొన విశ్వాసం కనుగొన ఇక్కడ అన్యాయమైన న్యాయపతి గురించి ఆ గురించి మాట్లాడతా ఈ అన్యాయమైన న్యాయపతి న్యాయము అంటే ఈ లోకంలో దేవుని బిడ్డలకి న్యాయం జరగదు న్యాయం జరగినప్పుడు విశ్వాసం కోల్పోకూడదు అక్కడ చెప్పిన మాట అది అంటే ఎక్కడ దాకా ఎక్కడ దాకా ఉండాలంట ఆ విశ్వాసము ఆయన వచ్చేంత వరకు ఆయన వచ్చేంత వరకు అన్యాయంని సహించాలంట అది అర్థం అక్కడ అంటే అన్యాయం అన్యాయం చేయబడతాం మనకి అన్యాయం అవుతుంది అన్యాయంని సహించాల అన్యాయం సహించేది విశ్వాసం ఇక్కడ అది మార్చి చెప్పేది అన్యాయంని సహించే విశ్వాసం అంటే ఒక అన్యాయం చేస్తున్నాడు నీకు ప్రమోషన్ రావాలా ప్రమోషన్ రాలేదు లేకపోతే నీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి నీకు వాడు ఆ డబ్బులు అంటే నువ్వు నష్టపోయావు నష్టపోయినా కూడా ఆ నువ్వు ఏ విషయం గురించి నువ్వు నమ్మి ప్రార్ ప్రార్థిస్తున్నావో ఆ నమ్మిక గురించి ఇక్కడ మాట్లాడతాడు ఈ వివరాలు ఆవిడ అన్యాయమైన న్యాయప్రతి అయినా కూడా న్యాయం కోసం పోరాడతా అంటే అన్యాయం కదా వాడు అన్యాయం చేసేవాడు కదా వాడు ఆయన న్యాయం చేసినట్ట వాడు వాడే అన్యాయశ్రీ న్యాయం చేసినప్పుడు అస్సలు దేవుడు న్యాయస్పతి ఆయన ఎంత న్యాయం చేస్తాడు మీకు అన్న మాట వస్తుంది ఇక్కడ అన్న మాట చెప్పి నిజంగా ఆ రెండో రాక్కడప్పుడు ఇటు విశ్వాసం కనుగొన ఇటు విశ్వాసం కనుగొన అందుకే ఎప్పుడు రాష్ట్రపతిగా ఆరో పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన చెప్తుందంటే ఒకడు నమ్మవలెను మస్ట్ బిలీవ్ అని రాసినారు మస్ట్ బిలీవ్ ఆయన ఖచ్చితంగా చేస్తాని విషయం మస్ట్ బిలీవ్ చూసుకోవాలంటే ఖచ్చితంగా నమ్మాలా రాసిన ఆరు వచనం నమ్మాలా మనం చూస్తే దేవుని వాక్యంలో మొదటి సమయంలో మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో అన్న గురించి చూస్తా ఉన్నాం అన్న ఏం చేస్తుంది ప్రార్థన చేస్తుంది ఏలి దగ్గర ఏలి చూస్తున్నాడు చూసి ఆయన దగ్గర ఆయన దగ్గరకు వచ్చి ఆ ఆ దగ్గరకు వచ్చి ఏమో తాగేవా నువ్వు అన్నట్టుగా పగల పొడి కూడా తాగుతున్నారమ్మా ప్రజలు అన్నట్టుగా ఆయన అనుకుంటే లేదయా నేను అట్లా కాదు నా హృదయంతో దుఃఖంతో నిండుంది అని చెప్పి ఆ వాపోయి ఇది నా హృదయంలో నా బాధ నాకు ఇది నాకు బాధలో ఉన్నాను దాని గురించి ప్రభుత్వ నేను వినపించుకుంటున్నానంటే సరే సరే ఇదిగో ఇజ్రాయల్ దేవుడు నీకు ఆ నీ నీ వినపాన్ని ఆయన ఆలోచించి అని ఆ మాట అక్కడ వాగ్దానం ఉంది పదిహేడు వచ్చినాల్లో ఈ వాగ్దానం ఏం చేస్తుంది అన్నాన్ని అవి లేచి వెళ్ళిపోయింది వాగ్దానం వస్తానే లేచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వాళ్ళు ఏడవలేదంటాము ఏడకుండా ఆమె పోయి చక్కగా భోంచేసి ఆ నార్మల్ అంటే ఆ నార్మల్సీ ఎట్ వచ్చింది విశ్వాసం అన్నాకి పిల్లలే లేరు ఒక వాగ్దానం తోటి ఆమె అప్పుడు దాకా ఏడ్చినావి అప్పుడు దుఃఖంతో నిండిపిన మనిషి ఒక్కసారిగా లేచిపోయి వాగ్దానం వస్తానే ఎట్లాంటి విశ్వాసం ఇది బాబు తన పుట్టల జీవితంలో ఏం చూస్తున్నారంటే కాన్ఫిడెన్స్ అంటే ఇంగ్లీష్ లో అంటే ఆ విశ్వాసం విశ్వాసం అంటే ఖచ్చితంగా జరుగుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ ప్రామిస్ వాగ్దానాలు నియమించే వాగ్దానాల మీద మనకు కావాల్సింది కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా జరగదు అది ఆయన ఇవ్వగలడు ఆయన చేయగలడు కిలో రాష్ట్రపతి ఒక్క అధ్యాయము ఆ ఒక అధ్యాయం ఉంటుంది అంటే పంతొమ్మిది వచ్చిన కిలో మనకి రాస్తూ ఈ ఒలిసమస్సు నష్టపరిచాడు చాలా నష్టమైంది అయ్యలాంటి నష్టమైందో తెలియదు కానీ ఏమంటుంది ఇక్కడ ఐ విల్ రీపే నేను నేను నీకు దానికి వెళ్ళ చెల్లిస్తాను నేను ఏం చెల్లిస్తాను ఆ వెళ్ళి వెళ్ళ చెల్లించేస్తాను నేను ఏదైతే నష్టపోయా దానికి నేను తిరిగి నీకు ఇచ్చేస్తాను నేను ఇస్తాను వాటి బదులు నేను ఇస్తాను పోలీస్ బదులు నేనిస్తాను అంటే అంటే అక్కడ ఆ దాంట్లో మనం కానీ ఒక సత్యం కానీ చూస్తే ఏంటది మనకు అన్యా అన్యాయం మనకు అన్యాయం మనకు అయ్యే నష్టము జీవితంలో ఆ విశ్వాసుల జీవితంలో ఎప్పుడైతే మనము ఈ లోకంలో ఆ మనల్ని మోస మోసం చేయబడతామో నష్టం చేయబడతామో లేదా ప్రజల ద్వారా మనకి ఒక ఒకలాంటి ఒక పరిస్థితి ఆ ఇదంతా కూడా ఆయన ఇచ్చేస్తాడ ఆయన ఇస్తాడు పిల్లమైన జీవితంలో ఒరిస్పస్ చాలా నష్టపరిచారు పౌలు అంటున్నాడు ఒకవేళ పౌలే పిల్లవానికి పోలిసి మేష నష్టం ఇవ్వగలిగితే ఆ పరలోకంలో ఆ దేవుడు ఆయన కుమారుని ఇవ్వటానికి వెనక వెనకజ ఏమి తండ్రి కుమారుని ఇచ్చాడు కదాయా కుమారులు అన్ని ఇవ్వడానికి ఇస్తారు అన్నీ ఆయన కుమారుడులో విడి ఉన్నాయి అందుకే విశ్వాసం కావాలంట విశ్వాసము యాక్షన్తో ఉండాలి ఈవో నాతో నోవా తోటి మాట్లాడినప్పుడు దేవుడు నోవా ఏం చేసేటది వాక్యము ఇది రాష్ట్ర పదిగా పదకొండు ఏడు వచ్చిన అక్కడ ఆయన ఫెయిత్ విశ్వాసం లేదంటే యాక్షన్ వెంటనే ఓడగట్టేడంట భయపడిపోయి వెంటనే ఓడగట్టాడు ఎట్లాంటి భయం ఇది నా పిల్లల నాశనం కాకూడదు నా భార్య నాశనం కాకూడదు నా కుటుంబం నాశనం కాకూడదు నా కోడలు నాశనం కాకూడదు నా ముగ్గురు కుమారులు నా ముగ్గురు ముగ్గురు కోడళ్ళు నా భార్య ఎవ్వరు కూడా ఆ ఇంటికోసము తన ఇంటిని రక్షించడం కోసము మాట కదా అతను ఇంటిని రక్షించుకోవడానికి విశ్వాసంతో ఏ విశ్వాసం అంట నేను ఓడకడితే నా భార్య నా పిల్లలు నా కుమారులు నా కోడళ్ళు చచ్చిపోతారు వాళ్ళని సంరక్షించుకోవటాన్ని నమ్మేడు ఏం నమ్మేడు నాశనం రాబోతుందని నమ్మాడు ఈ లోకాన్ని ప్రపంచాన్ని దేవుడు ఆ తాల్చిపోయి పోతున్నారు దాల్చిపోయిపోతున్నాడు తీసివే పోతున్నాడు చట్టంగా ఇరవై ఒక్క చూస్తున్నారు ఒక ఆయన తీసి పాతది ఒక ఆ పాత పాత పా భూమి ఆ ఆకాశము ఆ సౌద్యము ఇంకా ఉండదు ఇంకా ఉండదు అని చెప్పి ఇంకా ఉండదు అండి నూతన ఆకర్షం సృష్టిస్తానండి అందుకే యాక రెండో అధ్యాయము పద్నాలుగు పద్నాలుగో వచ్చిన ఏం చెప్తుందంటే పద్నాలుగు పదిహేడు వచ్చిన వాళ్ళు ఏమంటుందంటే ఒకడు విశ్వాసము క్రియ కావాలంట విశ్వాసము క్రియలేని విశ్వాసము పదిహేడు వచ్చిన అంటాడు మృతము మృతము ఏం తీసేయాలండి ఇక్కడ రాయి తీసేయాలంటే అయ్యా రాయి తీసేసేయాలి ఎట్లాంటి రాయి ఇది నమ్ముతున్నాం అని చెప్తున్నారు దాన్ని నమ్మట్లేదు విశేషిస్తున్నామని చెప్తున్నారు విశేషిస్తలేదు రాగం చేస్తున్నాము రాగం చేస్తున్నాం ధ్యాయం పన్నెండో అధ్యాయంలో కేతుడిని చర్చలు చేశాడు తలుపు కడుతున్నాడు కేతుడు వచ్చేసాడు తలుపు కడుతున్నాడు లోపల నమ్మట్లేదు వీళ్ళు రాగం చేస్తున్నారా రాగం చేస్తున్నారు రోడ పోయి అక్కడ పోయి తలుపు దగ్గరకు పోయి చూస్తుంది చూసి పరిచి చెప్తుంది రోడ అదే అదిగా వచ్చాడు కేతులు వచ్చాడు ఇక్కడే ప్రారం చేయ నాకెంత పార్థన చేస్తున్నారు కార్యం చేసి ఈ పాద కార్యం అయింది అక్కడ అయినా కూడా వచ్చి తలుపు తడుతున్నా కూడా నమ్మలేని ఒక స్థితి నమ్మలేని ఒక స్థితి మన జీవితంలో ఆ రోజు వాళ్ళ జీవితంలో రాయి ఉంది ఆ అక్కడ భారత జీవితంలో కూడా రాయి ఉంది మన జీవితంలో కూడా నెక్స్ట్ రాయి ఉంటుంది ఈ రాయింటే మనము ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై వచ్చిన ఆది కాంతము ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినాం ఇక్కడ ఏతేల్ ఏతేల్ అంటే యాపోగు పండుకున్న ఒక స్థలం ఆయన పారిపోతూ ఆ తమ్ముడు అన్నని అన్నని మోసం చేసి ఏసోని వాళ్ళ మోసం చేసి పారిపోతున్నప్పుడు ఆ ఆ తలకి తల కింద ఒక రాయి పెట్టుకొని ఆ ఆ నిదో ఆ ఒక నిచన్ ఆకాశానికి భూమికి అక్కడ వాగ్దానం నేను విడవను విడవాయి అన్న వాగ్దానం ఈ మాట నూనె రాసి నూనె రాయి మీద నూనెసి ఇది వేసేదని పేరు పెట్టిన తర్వాత అంటాడు ఏమంటాడు ఇరవై వచ్చిన ఆ నేను తిరిగి వచ్చి మన ఇక్కడికి వచ్చి నాకు బూవా పట్ట పట్ట బువా అంటా అక్కడ ఏమంటే బ్రెడ్ అండ్ రైమెంట్ అంటారు గట్ట భూ ఈ రెండు చాలంట ఇస్తే నూనా దేవుడు అంట ఇస్తే నూనా దేవుడు ఏంటి ఆ పరిస్థితి భూ ఇస్తే దేవుడు బట్టలు ఇస్తే దేవుడు ఉద్యోగం ఇస్తే దేవుడు బాధ్యని ఇస్తే దేవుడు పిల్లల్ని ఇస్తే దేవుడు అప్పిస్తే దేవుడు అలా ముఖ్యంగా చాలా మంది ఉన్నారండి చాలా మంది దేవుడు చేస్తే ఆయన చేస్తే దేవుడు నన్ను బాగా దేవుడు నాకు ఈ పలా చేస్తే దేవుడు నేను కొందరికి సువార్ చెప్పినప్పుడు ఇలా చెప్తాను వాళ్ళు మాట్లాడితే అయ్యా మొదట ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన ఈ కోసం ప్రాణం పెట్టి రెండు వేల సంవత్సరం క్రితమే నీ కోసం ప్రాణం పెట్టి రక్తం తయారు ఆయన మరణించి తిరిగి లేచి ఆయన తిరిగి రానై ఉన్నాడు ఆయన ఆల్రెడీ చేశాడు కదా ఆ మొదటి క్రియలు నమ్మలేకపోతే ఇంకా ఎన్ని చేస్తే నమ్ముతావు నువ్వు ఆయన మొదట క్రినులు నమ్మలేకపోతే ఇంకా ఎన్ని చేసినా కూడా నమ్మవు నువ్వు సత్యం సత్య వాళ్ళ జీవితంలో రాయి ఉంది ఆ రాయి తొలగించబడాల అందుకే మత శు వార్త ఆరో అధ్యాయము పదకొండవం ఏం చెప్తుందంటే ఏమంటారంటే ప్రభువు నేర్పించే ప్రార్థన యూ విస్ డే అవర్ డైలీ తెలుసాకి మనం ఈ బో కోసం మనం చాలా చిన్న చిన్న విషయాల కోసం మనం చాలా దిగులు పడతామని తెలుసా చిన్న చిన్న విషయాల కోసం కలవల పడతామని తెలుసాయనకి మన జీవితంలో ఈ రాయి ఉంది ఏ రాయి ఆ అనుమానం ఉన్న రాయి విశ్వాసం ఉందని చెప్తూ ఆ క్రియలేని ఒక స్థితి ఆ రాయి తొలగించబడాలి అందుకే ఆయన ఏం చేశాడంటే అయ్యా ప్రార్థన చేయండి ప్రతిరోజు ప్రార్థన ఏం చెప్పాలా మా అను ఆహారం మాకు ధైర్యం చెప్పు గొప్పడు కదా దేవుని వాక్యంలో ఉన్న ఒక మనం మనం ఏం చూస్తామంటే వార్త యువహన్ శువార్త ఇరవై ఒకే అధ్యాయము పదిహేను వచ్చంలో కేతు కేతు మాట్లాడుతున్నాడు కేతు మాట్లాడుతుంటే కేతుడు లవ్ మీ మూర్తి ఏంటి అక్కడ చేపలు పెట్టాడు అక్కడ అక్కడ మంటల్లో చేపలు రొట్లు పెట్టాడు పెట్టిన తర్వాత అక్కడ అక్కడ ఇంకా ఎవరు ఉన్నారు అందరున్నారుషులు ఉన్నారు రొట్లు ఉన్నాయి చేపలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అందుకే క్లారిటీ మాట్లాడగలిగిన దేవుడు ఆయన ఏమంటున్నాడు వీటికంటే నన్ను ప్రేమిస్తున్నావా పలు చూ చేపలు చూపిచ్చి అడిగాడా ఆయన వల చూపించి అడిగాడా నూట యాభై మూడు పెద్ద చేపల చూపి అడిగాడా లేకపోతే వేరే శిష్యులు చూపించి ఏమో నేను చూపించి అడిగాడో కానీ వీటి వీటి కంటే ప్రేమిస్తున్నావా అన్న మాట మాత్రము నన్ను ప్రేమిస్తున్నావా ఆయన ప్రేమిస్తే ఆయన్ని నమ్మాలా అది ఆయన ప్రేమిస్తే తెలియకావాలా ఎందుకు చేపలు పట్టానికి పోయా నువ్వు నేను అక్కడ వదిలేసి రమ్మంటే వదిలేసి వచ్చావు కదా నా తిరిగి ఎందుకు వెళ్ళేవు అక్కడికి మళ్ళీ ఎందుకు చేపలు పట్టాలి పోయేవు నువ్వు యోహన్ సువార్త పదిహేను అధ్యాయము ఆలో వచ్చినావు నాకు వేరుగా ఉండే నువ్వు ఏమి చేయలేవు వేరుగా ఏమి చేయలేదు ఏముంది ఇక్కడ మన జీవితంలో ఒక రాయి ఉందండి ఆ రాయి తొలగిపోవడానికి ఈ రాయి ఒక కఠిన ఇది ఇవి సంబంధించింది అందుకే ఏసీలు ముప్పై ఆరో అధ్యాయము వచ్చేసి ముప్పై ఆరు ముప్పై 26 ఇరవై ఆరు ముప్పై ఆరు ఇరవై ఆరు పదార్థాలు నూతన హృదయము మీకిచ్చదను నూతన స్వభావం మీకు కలగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను మనం కోరుకోవాలి ఈ హను ఎన్నో విషయాలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఎక్కువ సేపు చేసినట్టుగా అనిపిస్తుంది ఎప్పుడో మనసులో జరుగుతుందా లేదా అని ఒక భయం ఉంది నా జీవితాన్ని జరుగుతుందా లేదా ఈ రాత్రి ఏం ఆలోచించేవా ఈ రాయి నాకు తొలగించావా ఆ రోజు పాత జీవితంలో తొలగించావు కదా ఆ యాకూబ్ జీవితంలో తొలగించావు కదా నా జీవితంలో చూడ అనుమానిస్తున్నా నేను అన్న లాంటి విశ్వాసం నాకు తెలిసేవానం ఆ నోవాలంటే విశ్వాసం నాకు తెలిసేవాణా మాకు ఇచ్చిన సమయం ప్రతి ఎంతో వందనాలు తెలుసు చూపించి తర్వాత తండ్రి వాక్యము ఇచ్చిన సమయం ప్రతి వందనాలు ఇలా ప్రతి తండ్రి హృదయాన్ని ప్రార్థిస్తూ నా మా జీవితంలో నా జీవితంలో కూడా ఇలాంటి రాయి లేకపోలేదు అయ్యా తండ్రి ఆయన ఈ మాట తోటి తొలగించవా ఆ రాయి తొలగించు అని ఆ మాట నుంచి వాళ్ళందరూ చెప్పినట్టుగా నా జీవితంలో కూడా ఆ మాంసం ప్రియ తెచ్చే తండ్రి విశ్వాసం క్రియతో కూలిన విశ్వాసం తెలియచే తండ్రి ఆయన చింతచే మనసిప్పించిన తప్పించవా అనుమానించి మనసు తప్పించవా తండ్రి ఆయన పూర్తి విశ్వాసం మీద ఉంచేవారుగా క్రియ రూపమైన విశ్వాసం నాకు మాకు దయచేయకుండా అనుకుంటూ ఈ నామించుకోబడాలా నువ్వు వస్తావు రెండోసారి తండ్రి నా కోసం నాకు సిద్ధపరిచిన ఆపహ్వానము నచ్చేవాడుగా ఉన్నావు తండ్రి విశ్వాసంతో నేను తండ్రి వ్యవహరించేవారుగా విశ్వాసంతో నేను కనపరిచేవారుగా ఈ లోకము నన్ను చూస్తుంది అయ్యా అన్ని చూస్తున్నారు తండ్రి ఎట్టి విశ్వాసం నేను చూపిస్తున్నాను వాళ్ళకి అయ్యా తండ్రి నాలో ఉన్న నాలో ఉన్న ఈ వాగ్దానం మీద విశ్వాసము కనిపొచ్చే అవకాశము నాకు ఇచ్చినప్పుడు వల్ల దాన్ని దాన్ని నిరూపించే అడిగినందు మమ్మల్ని చేయమని బయట ఆడుకుంటూ నిరూపించమని మా కుటుంబాలని జీవించండి మా వ్యక్తిగత జీవితాన్ని విశ్వాసాన్ని బలపరచమని కోరుకుంటూ ఈ వాక్యాన్ని తీరు పెట్టుకోవాలని కూడా చేయమని ఏ స్టూపేట పరిశుద్ధులకు తండ్రి కృపామైన జీవం గల దేవ యేసు ప్రభా నీకెంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప తండ్రి నీకేస్తూ తులి స్తోత్రం నైనా పరిశుద్ధ నామట్టి స్వాగిస్తాం చెప్పబడిన వాక్యం బట్టి నీకు ఎంతో వందాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభా ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినారు నీకు ఎంతో వందాల ప్రభావ కృతజ్ఞతాస్ అర్పించుకుంటున్నైనా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించుకుంటున్నాం నా దేవ నా ప్రభావ నీకు ఎంతో ఒక ప్రార్థ నిమిషాలైనా మీకు సన్నిధి మేము మీ కృపలో మరోసారి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవ మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిష్టమైనా మా దేశంలో ప్రజలంతా రక్షణ పొందాల ప్రవ ఒక ఆత్మ కూడా నశించిపోద్దు ప్రవ్వా రసించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి లోకం మీరు వచ్చినారు ఈ తండ్రి మతి ఒక్కరి కొరకు ప్రభావ రక్తానికి ఆచిన సెలవుల ప్రవా నైనా మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థిష్టం మా దేశమంత రక్షణ బంధాల ప్రభావా దేశంలో పనిచేసిన ప్రతి చీకటి శక్తులు మీరు గద్దించమని నైనా ప్రతి ఒక్క రక్షణ బంధాలు ఓ దేవ వాళ్ళ జీవితాన్ని మీరు సహాయపడండి ఆ రీతిగా ప్రవ గొప్ప గొప్ప దైవ మా దేశంలోకి వెళ్ళి లేవాల ప్రవా గొప్ప సేవకులు ఆత్మల భారం కలిగిన సేవకులు నా దేవ మా ప్రాంతం నుంచి మా దేశం నుంచి పైకి రేవాల ప్రభా ఆ రీతి మీరు ప్రేరేపించమని ప్రార్థిష్టం ఆ రీతిగా పడిపోయిన తన ఎంతో మంది సేవకులను ఒకప్పుడు వెలిగింపబడ్డ వాళ్ళు ప్రభా ఈ రోజు ప్రవ నైనా లోకానుసారంగా జీవిస్తుండగా ప్రవ్వాళ్ళ పట్ల మీ కనికరిని చూపించండి నైనా మీ కృప చూపించండి ప్రవ నైనా మరొక అవకాశం ప్రవా వాళ్ళకు అనుగరించమని ప్రార్థిస్తాం తిరిగి లేవాలా నూతనంగా ప్రభా బిడ్డ మీరు అభిషేకించండి ఈ రాతి కాల ప్రతి ఒక్కరు మీరు దర్శించండి ప్రవ వాళ్ళ పిలుపు వాళ్ళ ఏర్పాటు నిత్యం చేసుకోలేక మీ కృప దయచేయండి పరిశుధాత్మకార్యం మీరు బలంగా జరిగించండి ప్రతి హృదయం మీరు తాకండి ప్రభావ మీరు దర్శించండి లేవనైతే మీకు గొప్ప సేవ చేయలేక మీరు అభిషేకించి వాడుకోమని ఆ రీతిగా ప్రభా బ్లెస్సిస్ ఇస్తే గురించి మేము ప్రాదిష్టమైనా మీ కృపల బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకున్నైనా గొప్ప దేవ కంటి చూపు ప్రభా ఆ లోపం ఉంది ప్రభా అయినా మీరు సృష్టించిన దాంట్లో ప్రభావ ఏది కూడా లోపం లేదు ప్రవ కాబట్టి ఆ బిడ్డ మీ బిడ్డ కాబట్టి ప్రభావ ఏసుక్రీస్తు పరిశుద్ధం బట్టి ప్రాదిష్టం తండ్రి మీరు మాకు అధికారం ఇచ్చిన అధికారం మీ మైమర్ధమై తండ్రి మేము వాడుతుండగా నాది ఆ బిడ్డకి ఏసుక్రీస్త సంపూర్ణ స్వస్థత కలువును కాక హలయ పరిశుద్ధాత్మ దేవ మీ కార్యం జరిగిన మీ ఆత్మకార్యం జరిగింది బయట స్వస్థ పచ్చండి ఆ బిడ్డ మేము నమ్ముకుంది ప్రవా ఆ బిడ్డ గొప్ప సేవ చేయాలన్నా సండే స్కూల్ నడిపిస్తుంది అని మాకు చెప్పింది ప్రవా కాబట్టి ఆ బిడ్డ ప్రవ చూపు దండి అనేక కన్నులు తెరిపించలాగిన ప్రభావ గొప్ప సేవకురాలుగా మీరు బిడ్డ మీరు తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం నూతనంగా మీరు అభిషేకించండి కుటుంబం రక్షణ మార్గం దామని ప్రార్థిస్తున్నాం ఆ రీతిగా ప్రవాహ దక్ష గురించి మేము ప్రార్థిస్తాం ప్రభావ షుగర్ లెవెల్ సంపూర్ణంగా నార్మల్ కావాలా ఓ ప్రభా ఆ ఇన్సిల్ని సంపూర్ణంగా ప్రవా బాడీలో రెస్టోర్ అవును కాక ఏస్తు క్రీస్తు నామలో పతి చీకటి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం ఏస్తు క్రీస్తునామాలు ప్రతి అవయానికి ప్రభావ సమృద్ధికరమైన జీవాన్ని స్వస్థత మీరు అనుగరించి ఆ కుటుంబంతో రక్షణ పొందాల ప్రభావ మీరే సహాయపడండి ఆ రీతిగా ప్రభావ ఈ లోకంలో ఎంతో మంది ఆత్మల ప్రభావ నశించిపోతున్న ఆత్మల కొరకు మేము ప్రాదిష్టమైన తాగుడుతోని ప్రభావ వ్యసనాలతోని ప్రభావ భయంకరమైన జీవితం జీవిస్తున్నారు ప్రభావ ఆ బిడ్డల పట్ల మీకు కనికెరిని చూపించండి ప్రభావ మీకు కృప చూపించిన అయినా ఆ బిడ్డలంతా రక్షణ పొందాల ప్రవా అయినా ఈ రాతి కాల సమయంలో ప్రతి ఒక్కరు మీరు దర్శించిన అయినా చెడు అలవాట్లు పెడుతున్నాను ప్రతి చీకటి దురాత్మలను ఏ సుక్రీస్తానల్లా గదిస్తున్నాం పిచ్చిపెట్టి వెళ్ళిపో దృష్టాత్మల ఆ హృదయాలకు మంచి వీలలేదు హృదయాన్ని మీరు తాకండి ప్రవ మారు రక్షణ బిడ్డలు కనుగించండి ప్రవ వాళ్ళకు సువార్త ప్రకటించేలాగానే మీ సేవకులు లేపండి ఒకవేళ సువార్త వింటే వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోగన మీరు ప్రేరేపించమని ప్రార్థం ఆ రీతిగా ప్రవ్వా ప్రతి హాస్పిటల్ గురించి మేము ప్రార్థిష్టమైనా ఎంతో మంది హాస్పిటల్స్ లో ఈ క్షణం ఎంతో న్సర్ రకరకాలైన రోగాలతో ప్రభావ పత్తి విధమైన రోగాలతో బాధపడుతున్నారు ఆ బిడ్డలందరికీ ఏసుక్రీస్తు పరిశుద్ధనం సంపూర్ణ స్వస్థత కలుగును గాక హాల ఎంటీ అయిపోను గాక ప్రతి ఒక్కరు డిశ్చార్జ్ కావాలా ఏసుక్రీస్త స్వస్థపచ్చండి వారి పాపములు క్షమించి ఆ బిడ్డలు స్వస్థత పొందిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ బంధాల మీరు దర్శించండి ఆయన మిమ్మల్ని స్వీకరించేలాగిన ప్రతి బిడ్డ మీతో ఆకర్షించుకోండి రక్షణ కార్యం ఆ రీతిగానైనా వివాహం గురించి మేము ప్రార్థిష్టమైన ఎవరికైతే ప్రభావ మ్యారేజ్ సెటిల్ కావాలో ఆ బిడ్డలందరి గురించి మేము ప్రార్థిష్టమైన మీ కృపల బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా మీకు కనికీరం చూపించమని ప్రార్థ్యమైన ప్రతి ఒక్కరు ప్రభావ జీవితం లైఫ్ స్టైల్ కావాల ప్రభావా మంచి సంబంధాలు విశ్వాసులు ప్రభావాత బిలివర్స్ వచ్చేలాగా మీకు కృప దయచేయం ప్రభావ ప్రతి మానవ మీరు గద్దించండి ప్రభావా ప్రతి ఒక్కరు ప్రార్థనా పూర్వంగా ప్రభావ అయినా ముందుకెళ్లాగా మీకు కృప దయచేమని ప్రార్థిష్టం ప్రతి విషయంలో మీకు చోటు మీ ప్రేరేపణ చేత నడిపించబడలాగా మీ కృప దయచేయండి అరీతిగా చిన్నపిల్లల గురించి మేము ప్రార్థిష్టమైన మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకునే పత్తి బిడ ప్రవా బాల్యం నుంచి ప్రవా ైనా మనసు ప్రభా చెడు కాబట్టి ప్రభా బిడ్డలందరూ ప్రవ నైనా చిన్నతనం నుంచే ప్రభా మీ భయభక్తులు పెరగాల ప్రభావ తల్లిదండ్రులకు జ్ఞానం దయచేసి నైనా మీ భయభక్తుల బిడ్డలు పెంచాలా మీద ఏ ప్రభా దేవుని ఎందు మనుషుల దయందు జ్ఞానం అందు వయసు ప్రభావలు బిడ్డలు వర్ధుల లాగానే మీ కృప దైత్యనైనా ప్రతి విషయంలో ప్రభావ తల్లిదండ్రులకు లోబడి మీ కృప దైత్యమని ప్రాదిష్టం ఆ బిడ్డలు భవిష్యత్తు దీవించండి పరలోక జ్ఞానాన్ని గురించి మంచి చదువుకోవాలి ఉన్నత స్థితికి ఎదగాల మరి విశేషంగా మీకు నీతి సత్యాన్ని ప్రకటించాలని గొప్ప దైవ బిడ్డలు తీర్చిదిద్దామని ప్రార్థమైన యవనస్తుల గురించి మేము ష్టమైన యవనస్తులైనా ఈ రోజు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుంది ప్రభా బిడ్లందరికీ మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నైనా వారి పాపం క్షమించిన అయినా మీ కనికరం చూపించిన అయినా దుష్టును ప్రతి కాడిని మేము విరగొడతాం ఏ సూకరిస్తున్నాం వాళ్ళు మీకు సమర్పించుకోలే ఈ రాత్రి కాల స్వామి మీరు ఓ ప్రభావ రాబోయే దినాల్లో ప్రభావ గొప్ప దైవ తయారు కావాల ప్రభావ సైతం బంధకాల నుంచి బిడ్డలకు విడుదల ఇచ్చిందైనా వాళ్ళ మీ వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకోలేని ఆకర్షించుకొని మీ వైపు నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దైవానికి ఎంతో వర్ణాలి ప్రభావ ఆ రీతిగా ప్రభావ ఎంతో మంది చదువుతున్నారు ఎవరిస్తులు ప్రభావ ఆయన ఎంతో చెడు అలవాట్లకు బానిస్తలైపోతున్నారు ప్రావా వాళ్ళ పట్ల మీ కనికరం చూపించండి అదృష్టాత్మ నుంచి విడిపించి మీ మయమార్దమే నిలబెట్టుకోరు వాళ్ళు మంచి చదువుకోవాలి మీ వాక్యం ఎదగాల ప్రార్థనలు కొనసాగాల సేవ చేయాలా ప్రభావా సాక్షిగా జీవించాలనే సహాయపడండి ఎవరైతే ప్రవా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో ప్రభావ ఎవరైతే అప్పులతో ప్రభావ బాధపడుతున్నారో పిల్లలందరి గురించి మేము ప్రార్థిష్టమైన వాళ్ళ మీ కనికరం చూపించండి అయినా మరొక అవకాశం ప్రభావామని ప్రార్థిష్టం ప్రతి అప్పులన్నింటినీ ఏసు క్రీస్తల్ చేస్తున్నాం అలాలుయ్య మీరే గొప్ప కార్యం జరిగించినైనా వాళ్ళ ఆర్థిక మెరుగుపరిచి మీ మహమార్దమై నిలబెట్టుకోమని ప్రారంభిష్టం ఆ రీతిగా ప్రతి కుటుంబం ప్రభ ఓ ప్రభావ మీ వాక్యదనాలు ఉండాలి ప్రతి ఫ్యామిలీ అఫేర్స్ జరగాల ప్రతి కుటుంబంలో ప్రభావ మీరే సహాయపడమని ప్రార్థిష్టమైన అందరూ ప్రభావ కలిసి నేను ఆరాధించలాగా నేను స్థుతించలాగన మీరు చేసిన ప్రతి కార్యాలకు ఓ ప్రభాతాన్ని గణపరిచలాగిన కొనియాటలాగిన ప్రభావ మీ కృప తెచ్చారు ప్రతి కుటుంబం పైన మీకు పరిశుద్ధాత్మ అభిషేకం అనుగరించి ఓ ప్రభావ ఇంకా ఆత్మీయ నడిపించి మీ మహమర్థమై నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ నందన్ సాహిబాబు గురించి మేము ప్రార్థిష్టమైన ఆ బిడ్డ ప్రభా లంగ్ ఇన్ఫెక్షన్ తో ఎంత హాస్పిటల్ ను బాధపడుతున్నారు ప్రభావా లంగ్స్ ఇన్ఫెక్షన్ ప్రతి బాక్టీరియా ఇన్ఫెక్షన్ ఏసు క్రీస్తులు ఇప్పుడు కాలిపోను కాక హాలయ్య సంపూర్ణ స్వస్థత అనుగరించండి హీలింగ్ అనుగరించిన మీ మహయమార్దం నిలబెట్టుకోండి ప్రతి చీకటి దురాత్మ శక్తులను ఏసు క్రీస్ గర్దిస్తున్నాం శరీరాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపోతే దుష్టాత్మల నీకు ఆజ్ఞాపిస్తున్నాను ప్రభావ కుటుంబం రక్షణ పొందాల మీరే కార్యం జరిగించి మీ మహమార్దమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభా మా దేశ అధికారుల గురించి మేము ప్రార్థిష్టం రాజకీయ పొలిటీషియన్స్ గురించి మేము ప్రార్థిష్టమైనా మా దేశానికి మంచి నాయకులు మీరు అనుగ్రహించండి అయినా మీ చిత్తానుసారంగా ప్రభావా దేశ ప్రజలు ప్రభా నైనా ఇస్తే గురించి మేము ప్రార్థిష్టం రక్షణ బంధాల ప్రభావా ఆ దేశ నాయకులు కూడా రక్షణ బంధాల ప్రభావ వాక్యం చెప్తున్నారు వాళ్ళకు ప్రార్థించమని మేము నెమ్మదిగాను సుఖంగా జీవించాలంటే వాళ్ళ కోసం ప్రార్థించమని వాక్యం చెప్తుంది ప్రభా మంచి ప్రవా పాలకులు మీరు అందించండి మీ మహమార్దమై ప్రభావ పతి ఒక్కరు నిలబెట్టుకోమని ఆ రీతిగా ప్రతి ఒక్కరు ప్రభావ మేము అందరు ప్రభావ అందరి కొరకు మీరు రక్తాన్ని కాచినారు ఒక ఆత్మ కూడా నశించదు ప్రభావ అందరక్షణ బంధాల ప్రవాహ ఇంకా ఎవరైతే సైలెంట్ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరూ వాహట ఒక దుర్యం ప్రభావ మీ గురించి సాక్ష్యం ఇవ్వాలా నేను మహిమపరచాలా నేను గణపరచాలా ఆ రీతిగా నడిపించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రవా సువార్త గురించి మేము ప్రార్థిష్టమైనవాత తెలియని ప్రాంతాలు గ్రామాలు ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి ప్రవా ఆ ప్రాంతాల అందరి గురించి మేము ప్రాధిష్టమైన ప్రతి ప్రాంతంలో రాయబడిన ప్రకారం క్రీస్తునామం ఎరిగిన చోట్ల సువార్త ప్రకటించింది పౌలు చెప్తున్నా ప్రవ ఆ రీతిగా ప్రవా ఎక్కడ సువార్త లేదు ఆ ప్రాంతాలకు వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలా సమస్త అన్యజన్లందరూ ప్ర మీకు విశ్వాసానికి విధేయులు కావాలా ప్రవ అంటే గొప్ప అద్భుతాలు ఆశ్చర్యాల జరిగింది ప్రతి ఒక్కరి ప్రవా మీతో ఆకర్షింపబడలాగిన మీ మహిమార్థమై ప్రతి ఒక్కరి మీరు అభిషేకించి వాడుకోని నీ గణపరచులాగని మీ కృప దాన్ని నీకు ప్రవా మీకు నామాని ప్రవ ప్రసిద్ధి చేసే గొప్ప దైవ జీ లేపండి ఆ రీతిగా మీరు అద్భుత కార్యాలు జరిగించి ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభా నాగరాజు బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టమైన కోటేశ్వరి నాగరాజు ప్రభా బిడల గురించి మేము ప్రార్థిష్టమైన వాళ్ళు ఇల్లు కట్టబడాల ప్రవా అయినా ప్రతి ఆటంకాలను కొట్టివెండి ప్రభావపడమని ప్రార్థిష్టం మీరు కట్టించమని ప్రార్థిష్టం నాగరాజు ప్రభ తాగు నుంచి విడుదల పొందాలా ఆ తాగుబు దురాత్మని ఏసుక్రీస్తు గర్దిస్తున్న దుష్టాత్మ విచ్చిపెట్టి వెళ్ళిపోయి ఆజ్ఞాపిస్తున్నా ఆ బిడీ రక్షణ పొందాలా ఆయన క్షమించి ఆ రక్షణ నడిపించమని ప్రార్థిష్టమైన ఆ రీతిగా ప్రభావ అశోక్ బ్రదర్ గురించి మేము ప్రార్థిష్టమైన పక్షవాతంతోనే ప్రభ ఒక అదే వయస్సు ప్రభావ రీతిగా పస్కరల్తోనే బాధపడుతున్న ప్రభావ బిడ్డ మీ ముట్టని ప్రభావ పత్తి అవయానికి సమాధానం ప్రకటిస్తున్నాం ఏస్తు క్రీస్తునాములు పత్తి నారాలు ఒక పేరేస్ ఏస్తు క్రీస్తులను దుష్టాత్మను గద్దిస్తున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోని ఆజ్ఞాపిస్తున్నాం బిడ్డ సంపూర్ణ స్వస్థానం గురించి ఆ పసుకల సంపూర్ణ హీలింగ్ తెచ్చి నేను స్వస్థపరచండి ప్రభావా కృపల జ్ఞాపకం చేసుకుని తాగు నుంచి విడిపించి ఆ డిఫరెన్స్ అనే స్వీట్ ని గద్దస్తున్నాం వేస్తు క్రీస్తునామాలు సమాధానం గురించి ఆ బిడ్డ రక్షణ బంధాల స్వస్థత బంధీ మీ మయమార్దం అని నిలబెట్టుకోమని ఆ రీతిగా ప్రవా సోని శిస్త గురించి మేము ప్రార్థిస్తాం హాస్పిటల్ క్రిటికల్ కండిషన్ ప్రవా బ్లడ్ కావాల్సిన అవసరం ఉంది ప్రవా అవసరం మీరు తీర్చండి ఆయన మీ రక్త ప్రోక్ష అనే గురించి బ్లడ్ సెల్స్ సంపూర్ణంగా నార్మల్ అవును కాక హాల్ వీరే స్వస్థపచ్చి అండి ప్రవా ఎలాంటి అనారోగ్యం ఉందో అనారోగ్యించి బిడల్లో ఇచ్చేయండి ప్రతి శోధన అబడకొచ్చే ప్రతి శోధన ఏ స్థితి క్రీస్తు క్యాన్సల్ చేస్తున్నాం మీ మహిమార్దమై నిలబెట్టుకోమని ప్రారంభం ఆ రీతిగా ప్రవా కేపిఎం గ్రూప్ గురించి మేము ప్రార్థిష్టమైన పిడల్లో పాల్గొన్న ప్రతి సేవకుల సేవకుల గురించి ఇంకా ఎంతమైన పాల్గొందలేదు వాళ్ళందరి గురించి మేము ప్రార్థిష్టం ప్రతి బిడ్డ మీ అగ్ని కంచి పెట్టండి దూతల కాదు అలంకరించండి ప్రవా ప్రతి చీకటి శక్తి మీరు గద్దించండి నూతనంగా ప్రవ మీకు పరిశుధాత్మ అగ్ని అభిషేకంతో నింపండి వాళ్ళ పరిచయం కూడా మీరు ఉన్నత స్థితి లేవనెత్తి ప్రవా అనేక చోట్ల ప్రవా సువార్త ప్రకటించాల వాళ్ళ పరిచయం ఉన్నత స్థితిలో ఓపెర లేవనెత్తి అద్భుతాలు విశేషమైన కార్యాలు జరగాల అనేకలు రక్షణ పొందాలా ప్రవా ప్రతి ఒక్కరు ప్రవా ప్రతి విధంగా రోగాల నుంచి పొందాల ఓ ప్రవ్వా చూచికయలు మహాద్కాలం జరిగించండి ప్రవ్ భూ తలకి నిలిసే గొప్ప దైవ జల్లుగా అభిషేకించి వాడుకొని మీ మహిమార్దమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టం రైతుగా ప్రవ్వా మీరు ఆక బహు సమీప ఉంది ప్రవ్వా మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా సమస్త జల్లు మేము శిశులుగా తయారు అనేక చోట్ల మేము ప్రకటించాలా ప్రతి ఒక్కరు ప్రవ్వా అయినా యుద్ధ షూర్లుగా తయారు కావాల ప్రభావ ప్రతి ఒక్కరు ప్రాభా ఇది యుద్ధం మీరు మాకు చూపించినారు కాబట్టి మీక యొక్క సర్వాంజ కౌచం ధరించుకొని దుష్టిని సైతాన్నిస్తే ప్రతి బాణాలంటే మేము కూలగొట్టాలా వాటి రాజ్యాలు కూలగొట్టాల ప్రభావ మీ రాజ్యాన్ని మేము అనేకులు ప్రవ మీ ప్రవ మీ వైపు చూడాల ప్రవ ఆ ప్రసిద్ధి చేసే గొప్ప దైవజులు మమ్మల్ని అందరినీ తయారు చేసి మీ మైమర్దమే నిలబెట్టుకోమని ప్రార్థిష్టమైన ఈ రాతి కాల సమయంలో మాకు మంచి నిద్రించిన ఏ కోలేసి స్థుతించి గణపరచలాగినా మీ కృప దైత్యనైనా మా ఆత్మలను మా ప్రాణములు మా శరీరం అప్పగించుకుంటూ ఏ పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్వాదండి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపిఎం గ్రూప్ కుటుంబరికి సదాకాలం తోడే నుక ఆ మెయిన్స్ అందరికి ప్రెజలు ప్రైజన్నా